जय गुरदत्ष्ट उत्पत्ति प्रकर भाग सरस्वतीदेव की ज्ञामूर्ति क्या अंदकने सरस्वतीदेव प्रश्न सत्य प्रपंचम असत्य प्रपंच कदा सत्यमंटे असत्यमें दाने बटी तमाम सामाधान आलोदा నీళ్ళ కొంచెం ఆలోచించి ఆలోచించి మిలే చెప్పింది అమ్మా ఇప్పుడు మనిద్దరం ఇక్కడ ఉన్నాం మన చుట్టూతో ఈ పదార్థాలన్నీ ఉన్నాయి ఇదంతా సత్య ప్రపంచం నేను ఇందాక సమాధిలో నా భర్త ఉన్న ప్రపంచాన్ని చూసచ్చా అదంతా కృత్రిమం అసత్యం ఎందుకంటావా అక్కడ ఆ వస్తువులు ఉండటానికి తగినటువంటి దేశ లేవు దీన్నే నిర్వచనంగా చెప్పమంటే చెబుతా ఏమిటంటే అనుకూలమైనటువంటి దేశకాల క్రియాదులు గనక ఉండి వాటి వల్ల ఒక పదార్థం గనక జన్మించినట్టయితే అప్పుడు అది సత్య పదార్థం దేశ అనుకూలంగా లేకుండా అనుకూలంగా లేనటువంటి దేశ ద్వారా ఒక చోట గనక ఒక వస్తువు జన్మించినట్లయితే ఆ పదార్థం అసత్యం ఇది నిర్వచనం ఉంది ఈ నిర్వచనం పూర్వం మనం ఒకసారి చెప్పుకున్నాం గార్డై నిర్వచనం చేసేప్పుడు ఈ విషయం చెప్పుకున్నాం అంతే దీంట్లోకి అంతకంటే వివరం లేకపోకుండా పైకి వెళ్ళిపోదాం ఈ నిర్వచనం విని సరస్సు అంది కదా లీలా బాగా చెప్పేశావు విచారించు ఇక్కడ విచారించే దుఃఖించు కాదు విచారణ చెయ్యి ఎంక్వైరీ చెయ్యి నువ్వు చిదాకాశంలో భర్త ఉన్న ప్రపంచాన్ని చూశావు ఆ ప్రపంచానికి కారణం ఉందా లేదా లేదని కనుక నువ్వనట్టయితే కారణం లేకుండానే కార్యం పుట్టిందని ఒప్పుకోవాలి కారణం లేకుండా కార్యకుండా పుట్టిందా లేదు అంటాను వీలేదు అంటే అనాలి ఆ ప్రపంచానికి కూడా కారణం ఉందేనాలి ఉంటే అది సత్య కారణమా అసత్య కారణమా తెలుసుకోవాలిగా ముందు అసత్య కారణం అనుకుందాం నువ్వు చూసినటువంటి చిదాకాశంలో ఉండేటువంటి నీ భర్త ప్రపంచానికి కారణం సత్యకారణం అనుకుందాం అసత్య కారణం అది ఏదై ఉండాలి మన దగ్గర రెండే ప్రపంచాలు చిాకాశ ప్రపంచం ఒకటి మామూలు ప్రపంచం ఒకటి ఈ రెండూ కాకుండా మరో ప్రపంచం ఏదైనా ఉండి ఉంటే అది చిదాకాశ ప్రపంచానికి కారణంగా ఉంది అంటే అలా ఉంటానికి అవకాశం లేదు అలాంటి మూడో ప్రపంచం ఎవరు వినలేదు కనలేదు విన్నది కాదు కన్నది కాదు మన ఊహ కోసం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కోసం కల్పించుకున్న ప్రపంచమే అంటే అలాంటి దాన్ని మనం కారణంగా చెప్పింది వీల్లేదు దాన్ని కారణంగా చూపిస్తే ఎవరు నమ్మరు అలాంటి చెప్పకూడదు కనుక ఒకవేళ గనక నువ్వు చూసినటువంటి చిదాకాశాల్లో ఉండేటువంటి భర్త ప్రపంచానికి ఏదైనా కారణం ఉంది అంటే అది మామూలు ప్రపంచమే మనం చూస్తున్న ప్రపంచమే ఉండాలి కనుక ఏం తెలియదు ఇప్పుడు చిదాకాశానికి కారణం ఎవరయ్యా అనగా చిదాకాశ ప్రపంచానికి కారణం ఎవరనగా ఇప్పుడు మనం చూసే ఈ మామూలు ప్రపంచం మనం ఏమైనా ఆచారణ చేస్తున్నాము చిదాకాశ ప్రపంచానికి ఉన్న కారణం సత్యమా అసత్యమా అని మనం ఆచారణ చేస్తున్నాం మధ్యలో ఏం తెలింది సత్యంగానే అసత్యంగానే దానికి కారణం మాత్రం ఈ ప్రపంచమే అని తెలియంది కనుక ఈ మామూలు ప్రపంచం ఇప్పుడు కావాలి సత్యమా అసత్యమా అని తెలియదు మామూలు ప్రపంచానికి కారణం చిదాకాశం ఇప్పుడు రెండే ఉన్నాయిగా మామూలు ప్రపంచమేమో కారణం చిదాకాశ ప్రపంచమేమో కార్యం కారణము కార్యము ఒకే జాతిపై ఉంటాయి కానీ వేరే వేరే జాతిపై ఉండడానికి వీల్లేదు అంటే కారణం సత్యమైతే కార్యము సత్యం కావాలి కారణం అసత్యమైతే దాంట్లోంచి వచ్చేటువంటి కార్యము కూడా అసత్యమే కావాలి అంతేగాని కారణం అసత్యమై ఉండి దాంట్లోంచి పుట్టేటువంటి కార్యం సత్యం కాదు కనుక కారణము కార్యము ఒకే జాతిపై ఉండాలమ్మా ఈ ప్రపంచము సత్యమా ఆ ప్రపంచం సత్యమా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు అంటోంది సరస్వతి దేవి లేదనుకుందాం కసేపు కారణం లేకుండానే కార్యం పుట్టింది అని ఒప్పుకోవాల్సి వస్తున్నప్పుడు ఎందుకంటే వస్తువు నువ్వు చూసావు అక్కడ ప్రపంచం అంతా కారణం లేకుండా మన దగ్గరన్న రెండే ప్రపంచాలు అక్కడ చిదాకాశ ప్రపంచం ఇక్కడ మామూలు ఆకాశ ప్రపంచం ఈ రెండు తప్పితే ఇంకా వేరే వస్తువే లేదు మన దగ్గర ఈ రెండూ కాకుండా మరో ప్రపంచం ఏదైనా ఉండి ఉంటే అది చిదాకాశానికి ఆ ఉండే ప్రపంచానికి కారణంగా ఉండేది అనుకుందామా అలాంటి మూడో ప్రపంచాన్ని ఎవరూ కనలేదు వినలేదు కేవలం ఊహ కోసం కల్పించుకుని మాట్లాడుతున్నాం దాని గురించి మనం ఇప్పుడు అలా కేవలం ఊహ కోసం కల్పించుకున్న దాన్నే కారణంగా గనక మనం చెప్పినట్టయితే దాన్ని ఎవరు నమ్ముతారు అని చెలాంటి కల్పన కాబట్టి ఇక్కడ రెండే వస్తువులు ఉన్నాయి గనక ఈ మామూలు మనం చూస్తున్నాడు ఈ ప్రపంచమే ఆ చితాకాశ ప్రపంచానికి కారణం అని చెప్పాలి చితాకాశ ప్రపంచానికి కారణం సత్యమా సత్యం అని కదా మనం విచారిస్తున్నాం విచారిస్తుంటే ఏం చెప్పాం దాని కారణం దాన్ని తెలుసుకునేందుకోసం దానికి కారణం ఏది అని విచారిస్తున్నాం అడుతిప్పి ఇటుతిప్పి అని తెలిసింది ఆ చిదాకాశ ప్రపంచానికి కారణం ఈ ప్రపంచమే మనం చూస్తున్న ఈ ప్రపంచమే ఈ లోకాశంలో ఉన్నటువంటి ప్రపంచమే అని తెలియంది కనుక కారణం తెలిసింది కార్యం తెలిసింది కారణమేమో మనం చూస్తున్నటువంటి ఈ లోకాశం కార్యమేమో నువ్వు ధ్యానంలో చూసినటువంటి చిదాకాశ ప్రపంచం ఇప్పుడు ఆ శిథాకాశ ప్రపంచం సత్యమా అసత్యమా అని తేలాలంటే ఈ కారణం సత్యమా అసత్యమా అని తేలాలి కారణం కనుక సత్యమైతే కార్యం కూడా అసత్యం అవుతుంది కారణమే అసత్యం అయిపోతే అసత్యమైన కారణంలోంచి సత్యమైన కార్యం కనబుడుతుందా కనుక ఏంటంటే ఇప్పుడు కూడా కార్యము కారణం రెండు కూడా ఒకే జాతి ఉంటే గానీ వేరే వేరే జాతి కానీ కనుక ఇప్పుడు మనకేం తేలాలంటే కారణభూతంగా ఇప్పుడు మనం నిశ్చయం చేసుకున్నటువంటి ఈ మామూలు ఆకాశంలో ఉన్నటువంటి ఈ మామూలు ప్రపంచం మనం చూస్తున్న ఈ ప్రపంచం సత్యమా అసత్యమా అని తేలాలి రెండు వస్తువులుంటే వాటిల్లో ఒకటి సత్యమై ఇంకోటి అసత్యమేటైతే వాడి మధ్య కార్యకారణ సంబంధం కుదరదు నువ్వేం చెబుతున్నావు ఈ మామూలు ప్రపంచం సత్యం చిదాకాశ ప్రపంచం అసత్యం అని చెప్పాలని ఆలోచన ఇప్పుడేం తెలియదు మనకి మామూలు ప్రపంచం కారణం చిదాకాశ ప్రపంచం కార్యం అని తెలియంది కనుక ఈ రెంటికి కార్యకారణ భావం పెట్టం మనం ఒప్పుకున్నాం కనుక దీంట్లో రెండు సత్యమైతే సత్యం కావాలి రెండు అసత్యం అయితే కావాలి ఈ రెంటికి కార్యకారణ భావాన్ని కాదంటామా అంటే కాదంటా అని వీల్లేదు కనుక రెండు అసత్యాలే కావాలి లేకపోతే రెండు సత్యాలే కావాలి ఏమండి ఇప్పుడు చిన్నపిల్లలాగా కనిపిస్తున్న ఈ సరస్వతి దేవి నిమిళికలుగా మాట్లాడేసరికి లీలాదేవి కొంచెం ఆశ్చర్యపోయింది కాని కంగారు పళ్ళె ఆడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇలా అంది ఏమిటంటే సరస్వతి మాత కార్యము కారణము రెండూ ఒకే రకంగా ఉండాలనేటువంటి పట్టుదలగా నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా అది ఎలా మట్టి ముద్దులోంచి కొండ మట్టి ముద్దకేమో నీటిని మోసే శక్తి లేదు నీటిలో కరిగిపోతున్నది కొండేమో నీటిని మోసే శక్తి ఉంది దానిక నీటిలో తేలుతుంది వీటిల్లో మట్టి ముద్ద కారణం కొండేమో కార్యం అంటే ఇప్పుడు ఏం జరిగింది కారణం యొక్క శక్తి వేరు కార్యం యొక్క శక్తి వేరు ఇది లోకంలో కనిపిస్తోంది కదా అలాగే కారణం యొక్క సత్తా వేరు కార్యం యొక్క సత్త వేరు అని చెబుతాం అలా ఎందుకు అనుకోకూడదు కనుక ను కార్యము కారణము రెండు ఒకే జాతి వై ఉండాలి అనేటువంటి ప్రిన్సిపల్ తీసుకుని దాన్ని బట్టి అయితే రెండు లోకాలు సత్యం కావాలి లేకపోతే రెండు లోకాలు అసత్యం కావాలి నువ్వు చూస్తున్నాయి ఈ ప్రపంచం ఈ మామూలు ప్రపంచం సత్యం అసత్యం అని అట్లా ఎందుకు మనం పట్టుబట్టాలి అంది సరస్వీదేవి సమాధానం చెబుతోంది లీలా బాగానే ఆలోచన చేశావు కానీ మట్టి ముద్ద యొక్క శక్తి వేరు కొండ యొక్క శక్తి వేరు అది నిజమే ఒప్పుకున్నాం కానీ నువ్వు ఆలోచించవలసింది ఏమిటంటే ఒకే మట్టి ముద్దులోంచి రెండు కొండలు పుట్టాయి అనుకో ఆ కుండలకు శక్తులు వేరువేరుగా ఉండవు రెండుకి నీళ్లు మోసే శక్తే ఉంటాయి కానీ ఒక కుండ రకంగా ఇంకోండా ఇంకో రకంగా శక్తి ఉండదు అంటే ఒకే ఉపాదాన నిమిత్త కరణాల నుంచి విభిన్న కార్యాలు గనక జన్మించినట్లయితే ఆ కార్యాలన్నీ ఒకే జాతివిగా ఉండి తీరతాయి ఇప్పుడు మన దగ్గరికి వచ్చేప్పటికి మన ప్రపంచాల గురించి ఆలోచిస్తే ఇందాక నువ్వు చేసిన వాదన ప్రకారంగా ఈ మామూలు ప్రపంచం చిదాకాశ ప్రపంచానికి కారణం తేలిపోయింది దాని గురించి మన సందేహం లేదు ఈ మామూలు ప్రపంచం నిజమైతే ఇక్కడి భూమిలోంచి అక్కడి భూమి ఏర్పడాలి ఇక్కడి భూమిలోంచి అక్కడి భూమి ఏర్పడితే ఇక్కడ భూమి ఏమైపోతుంది ఇది ఎగిరిపోవాలి మట్టి ముద్దలోంచి కొండొస్తే ఇంకా మట్టి ముద్ద అక్కడ కూర్చుంటుందా మరి ఇందాకటి మన చర్చలో ఏం తెలియంది రెండు వస్తువులు ఉన్నాయి గనక రెండు వస్తువుల్లో ఒకదాని కోడి తీరాలి అంతకంటే మార్గం లేదు గనక చిదాకాశంలో ఉన్న ప్రపంచానికి ఇక్కడ ఈ ఆకాశంలో ఉన్నట్టు ఈ ప్రపంచమే కారణం అంతకంటే వేరే కారణం కాదు అని చెప్పాం తేల్చేశాం దాన్ని ఒప్పుకున్నాం ఒప్పుకుంటే జరిగింది ఇక్కడుండే భూమిలోంచి అక్కడ భూమి పుట్టింది ఇక్కడుండే గాలిలోంచి అక్కడ గాలి పుట్టింది ఇక్కడుండే ఆకాశంలోంచి అక్కడ ఆకాశం పుట్టింది అన్నిటే చెప్పుకుంటూ రావాలి ఒప్పుకున్నాం చెప్పుకుంటే ఇక్కడ నుంచి ఈ భూమిలోంచి ఆ భూమి పుడితే ఈ భూమి పోవాలి ఇక్కడ కనిపిస్తున్న ఎగిరిపోవాలి మరి అక్కడ కనిపిస్తుంది ఎగిరిపోతోంది కనిపిస్తోందిగా అది సాధ్యం కావట్లేదుగా ఆ సాధ్యం కాకపోతే మరి చిదాకాశంలో భూమి ఎలా పుడుతోంది ఎలా పుట్టింది ఏమిటి పుట్టిందిగా మరి దానికి కారణం మనం ఊహించుకోవాలంతే సరే ఆ ప్రపంచం ఆడ కషపలా ఉంసు ముందర నీ ఎదుర్కొన్న ఒక ప్రపంచం ఉందిగా ఇప్పుడు ఇది సత్యం నువ్వు అంటున్నావుగా ఇది ఎలా పుట్టింది దీనికి ఇక్కడ ప్రపంచం ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా అవిద్యలో చేపట్టాయి అందులో ఏం సందేహం లేదు కదా నీకు ఇక ఈ ప్రపంచానికి కారణం ఏమిటో మనకి లేదు దానికి ఆ శిథాకాశంలో ఉండే ప్రపంచానికి కారణం ఏమిటనేది మన చర్చలో ఇంకా తెలియదు ఈ ప్రపంచానికి కారణం అవిద్య అంతవరకు తెలిసింది ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి పూలిక సలా కనిపిస్తోంది ఇక్కడ ఉన్నట్టే అక్కడ అభోమిది ఇక్కడ ఉన్నట్టే అక్కడ గాలి ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఆకాశం ఉంది జలం ఉంది పంచభూతాలున్నాయి జనులున్నారు జీవులున్నారు చేతనములున్నాయి జడములున్నాయి ఇట్లా ఈ కూడా బాగా పోలీగనిపి ఈ రెండు ఒకే జాతి వస్తువులు అని మనకు కనిపిస్తోంది అంటే సజాతీయత్వం కనిపిస్తోంది కనుక దీన్ని బట్టి ఏం చెప్పాలి ఈ కుండం చూసాం ఈ కొండ ఎట్టా పుట్టింది అని ఆలోచించాం మట్టిలోంచి పుట్టింది అని తేలింది తర్వాత రెండో కుండ చూసాం ఆ పక్కన అప్పుడు ఈ కుండ ఎక్కడ పుట్టింది అని ఇంతసేపు విచారించాలా ఈ కుండ మట్టిలోంచి పుడితే ఆ కుండ మట్టిలోంచి పుట్టింది మన ఈ ప్రపంచం విద్యలోంచి పుట్టింది గనక ఆ ప్రపంచం ఉందే చిదాకాశ ప్రపంచం అది కూడా అదే కాలం నుంచి పుట్టిందని చెప్పాలి అంటే చిదాకాశం కూడా చిదాకాశంలో ఉండే ప్రపంచం కూడా అవిద్య వల్లే జన్మించింది రెండు అవిద్య వల్లే జన్మించాయి గనక రెండు ఒకే రకంగా ఉంటాయి ఒకే జాతికి చెంది ఉంటాయి అర్థమైంది కదా కనుక ఈ కారణం ఏమిటి ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి కూడా కారణం అవిద్యే ఇది తేల్చుకో ముందర ఇది నిశ్చయం చేసుకో అంది సరస్వతి లీలాదేవి ప్రశ్నిస్తోంది సరస్వతీదేవి చిదాకాశంలో నేను చూసిన ప్రపంచం స్మృతి రూపంగా ఉంది స్మరిస్తున్నా దాన్ని స్మరించేటప్పుడు వస్తువుల యొక్క ఆభాస మనస్సులో ఉంటుందే గాని నిజంగా వస్తువులు అక్కడ ఉండవు ఏదైనా ఒక వస్తువును స్మరిస్తున్నాడంటే ఆ వస్తువులు ఆభాస రూపంగా మనసులో తగులుతూ ఉంటాయి అంతేగాని నిజంగా రాళ్ళలాగా మనసులు అక్కడ ఉండవు వస్తువులు అక్కడ ఉండవు ఒక స్మరణ జరుగుతోంది అంటే దాని వెనకాల సత్యమైనటువంటి వస్తువుల అనుభూతి ఉండాలి మరి ఎక్కడో అరణ్యం చూసినట్టు నాకు ఎవడో గుర్తొస్తోంది అనుకోండి నేను నిజంగా ఎప్పుడో అరణ్యాన్ని చూసి ఉండాలిగా మరి అంటే ఒక స్మృతి జరుగుతోంది అంటే ఆ స్మృతి వెనకాల సత్యమైన వస్తువుల అనుభూతి ఎప్పుడప్పుడు జరిగి ఉండాలి అంటే దానికి సత్యమైన కారణం ఉండాలి దేనికి స్మృతికి అదే ఈ బాహ్య ప్రపంచం ఆ సత్య కారణమే ఈ బాహ్య ప్రపంచం చిదాకాశం అనేటువంటి స్మృతి రూపమైనటువంటి ఆ ప్రపంచానికి అది స్మృతి రూపం గనక దానికి సత్యమైనటువంటి ఒక వస్తువును అనుభవించినటువంటి అనుభూతి అంతకుముందే ఉండి ఉండాలి గనక ఆ సత్య వస్తువు ఏది అదే ఈ బాహ్య ప్రపంచం మనం చూస్తున్నాం ఈ ప్రపంచం అందుకే ఈ మామూలు ప్రపంచం సత్యమో నేను దీని సంస్కారం దీనివల్ల ఒక మన సంస్కారం ఏర్పడింది దానివల్ల ఒక స్మరణ ఏర్పడింది ఈ సంస్కారం వల్ల స్మరణ వల్ల ఆ చిదాకాశం పుట్టింది కనుక ఆ చిదాభాష ప్రపంచం ఉందే అది అసత్యం అని నేను అంటున్నాను ఈ అనుభూతి సత్యం ఈ అనుభూతి వల్ల కలిగినటువంటి స్మరణ ఆ స్మరణకి ఆధారమైనటువంటి ఆభాష వస్తువు అది అసత్యం అంటున్నా దీంట్లో ఎన్ని వెలుకలు పెడుతున్నావు నువ్వు అన్నది మళ్లీ లీల సమాధానం చెబుతోంది లీలా ఈ బాహ్య ప్రపంచం కూడా పూర్వ సృష్టిలో సంస్కారం వల్ల జన్మిస్తోంది నీకు పూర్వం ఈ ప్రపంచ సృష్టి ఒకసారి జరిగిపోయింది అప్పుడు ఆ ప్రపంచాన్ని చూసినటువంటి సంస్కారం నీలో ఉంది ఆ సంస్కారం వల్ల మళ్లీ ఇప్పుడు నీకు ఈ ప్రపంచం జన్మిస్తోంది దాన్నే అవిద్యని మనం పిలిచాం అందుచేత ఇది అసత్యమే ఇది మెచ్చే ఈ తేడా ఏమిటో నువ్వు చెప్పంటోంది తల్లి నీ అనుగ్రహంతో నాకు ప్రార్థమైంది నువ్వు చెప్పింది నిజం రెండు ప్రపంచాలు అసత్యాలే అని చేతులు నమస్కారం పెట్టింది అప్పుడు సరస్వతిదేవి ఏంటోంది లీలా ఒట్టి అసత్యాలు కావమ్మా లేకపోయినా ఉన్నట్టు కనిపించే అసత్యాలవి సర్వాత్మన అసత్యాలైతే అసలు కనిపించేవి కాదు కానీ లేకపోయినా ఉన్నట్టు కనిపించేటువంటి అసత్యాలవి అంచేత మామూలు అసత్యాల కొంచెం భిన్నమైనవి అంచేత వీటికి వేరే పేరు పెట్టాలి అందుకనే వీటిని ఏమంటున్నామంటే మిథ్యలు అంటున్నాం అది మిథ్యే ఇది మిథ్యే మిథ్య అంటే అసత్యం కాదు సత్యంలాగా కనిపించే అసత్యం అది తేడా అని చెప్పింది సరస్వతి దేవి లీలాదేవి అడుగుతోంది దేవి రెండు ప్రపంచాలు భ్రమాత్మక ప్రపంచాలే అయి ఉంటే బాహ్య ప్రపంచం నుంచి నా భర్త ప్రపంచం ఎలా జన్మించింది ఇవాళ ప్రపంచం అంటే బాహ్య ప్రపంచం అంటే ఈ ప్రపంచం నేను చూస్తున్న ప్రపంచం ఈ ప్రపంచం నుంచి నా భర్త ప్రపంచం అంటే చిదాకాశ ప్రపంచం అది ఎట్లా జన్మించింది దానికి ఏదైనా క్రమం ఉన్నదా క్రమం కనుక ఉన్నట్లయితే ఆ క్రమం వివరించు అని సరస్వతిదేవిని ప్రార్థించింది సరస్వతిదేవి బోధిస్తోంది లేలా ఇప్పుడు నీకు మండపోపాఖ్యానం అని ఒక చిన్న కథ చెబుత ఆ కథ చెబితే నీ ప్రశ్నకి సమాధానం నీకే తెలుస్తుంది అని చెప్పి సరస్వతిదేవి ఓ చిన్న కథ చెప్పింది చిదాకాశంలో ఒక మండపం ఉందిట దానిపై ఒక గాజు కప్పు ఉందిట గాజు రేకులతో చేసినటువంటి కప్పు లాగా ఒకటి ఉంది ఆ రేకే ఆకాశం ఆ మండపంలో పద్నాలుగు గదులున్నాయి అవే పద్నాలుగు లోకాలు ఆ మండపంలో ఒక ముసలి బ్రాహ్మడు ఉన్నాడు ఆయనకి అంతులేని సంతానం ఆయన పేరు ప్రజాపతి ఆ మండపంలోనే ఒక మూల ఒక చిన్న పల్లె ఉంది తస్మిన్నది శైలవనోపగూఢే సాగ్ని సదారోగోరవాన్ రాజభయాది ముక్త సర్వాతి ధర్మపరోజోహూత్ అన్నది సరస్వతిదేవి ఆ ఊళ్ళో బ్రాహ్మడు ఉండేవాట సంతానం గలవాడు సంపద గులా గలవాడు గోలు బాగా ఉన్నాయానికి అతిథులను బాగా ఆదరంగా ఆహ్వానిస్తూ సేవ చేస్తూ ఉంటాడు ఆయన స్వభావం ఆయన పేరు వశిష్ఠుడు ఏది ఈ యోగవాసి బోధ చేసే వశిష్ఠుడు కాదు ఈయన ఇంకో పేరు వశిష్ఠు అంతే తపస్సులోనూ సత్ప్రవర్తనలోనూ కూడా ఆయన నిజంగా వశిష్ఠంతుడి ఆయన భార్య ఆవిడే చాలా ఉత్తమ ఇల్లాలు ఆవిడ పేరు అరుంధే గుణాల్లో కూడా అరుంధతి వంటిదే ఓ రోజున ఆ దంపతులద్దరూ ఒక కొండ సరియమీద కూర్చుని అటు ఇటు చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలాగా ఆ ప్రాంతాలకి ఒక రాజుగారు వేట కోసం వచ్చాడు ఆ గుర్రాలు ఆ పరివారం ఆ ఛత్రచామరాలు ఆ వైభవాలు ఆ దర్పం అవన్నీ చూసేసరికి ఈ ముసలి బ్రాహ్మడికి పళ్ళు పిలిచిపోయాయి ఊళ్ళో పులకరించిపోయింది ఆ పులకరింతలో ఆ బ్రాహ్మడు తను ఒక రాజు అయిపోయినట్టు అంతఃపుర స్త్రీలతో వ్యవహరిస్తున్నట్టు ఊహించుకోవడం మొదట్టాడు అదేదో కశేప జరిగిపోయింది అంతే ఆ తర్వాత ఆ బ్రహ్మడు చాలా కాలం జీవించాడు ఆయన ఒక్కరోజు కూడా ధర్మం తప్పలే కాని పాపం ఆ రోజు రాజుగారిని చూసిన సమయంలో ఆయన హృదయంలో ఒక బీజంలాగా పడిపోయింది రాజు కావాలి నేను కూడా అని ఎప్పటికైనా సరే వచ్చే జన్మలో రాజుగా పుట్టాలి అని ఆ ఆశ మాత్రం మనస్సులోంచి పోల మరణకాలం వచ్చేసింది వచ్చిందని భార్య గుర్తుపట్టింది ఆవిడ అప్పట్నుంచి ఎప్పటినుంచో సరస్వతీదేవి నన్ను ఉపాసిస్తూ ఉండేది ఇప్పుడు భర్తకు మరణం దగ్గరికి వచ్చింది అనే సరికి భయపడిపోయి సరస్వతిదేవిని తీవ్రంగా ప్రార్థించింది వెంటనే సరస్వతీదేవి ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరుకోమంది ఇదంతా కూడా సరస్వతిదేవి చెబుతోంది ఆమెంటే ఆ సరస్వతీదేవి ఉంటుందంటే లీలా ఆమె నీకంటే కొంచెం తెలివైంది అంచేది ఆవిట్టాంది ఏమిందంటే సరస్వీదేవి మానవులకు మరణం తప్పదు కదా నా భర్తను మరణించనే కాని ఆ జీవుడు తన ఇంట్లోంచి బయటికి పోకుండా అనుగ్రహించుకుంది నేను సరే అన్నా ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ బ్రాహ్మణ్ నిజంగానే మరణించాడు అతని జీవచైతన్యం ఆ ఇంట్లోనే బ్రహ్మభావంతో ఉండిపోయింది కానీ పూర్వం ఆయన చేసిన సంకల్పం ఉంది కదండి ఆ సంకల్ప బలం వల్ల అతను అక్కడే ఒక మహాశక్తి సంపన్నుడైన రాజుగా మారిపోయాడు బ్రాహ్మణ శవం అక్కడే ఉంది భార్య ఏమైనా బోరు బోరును ఏడుస్తూ ఆ దుఃఖంతో తన భర్త ఉండే ప్రేమతో ఆమె తన భర్తను వెతుక్కుంటూ ఆ భర్త దగ్గరికే వెళ్ళిపోయింది అంటే ఆవిడే మరణించిపోయింది ఆ దంపతులెందరూ మరణించి లీలా ఇవాళ్ళకి ఎందో రోజు వాళ్ళ ఇల్లు వాకిళ్లు పొలాలు ఆస్తులు అన్నీ అక్కడే ఆ అలాగే ఉన్నాయి ఆ దంపతుల జీవాలు ఆ ఇంటూనే ఉన్నాయి లీలా ఇది గొప్ప రహస్యం సరస్వతిదేవి చెబుతూ ఏమని ఓ లీలా ఇది గొప్ప రహస్యం చెబుతున్నా విను ఆ రహస్యం ఆ అరుంధతివి నువ్వే ఆ వశిష్ఠుడే నీ ఈ పద్మరాజు ఇప్పుడు చచ్చిపోయినవాడు అంది అనేటప్పటికీ లీలా ఆశ్చర్యపోయి చూస్తోంది సరస్వతి వింటోంది లీలా అది నీ పూర్వ ప్రపంచం నువ్వు రెండు ప్రపంచాలు చూశావు ఇది మూడో ప్రపంచం అవి మిధ్యే ఇది మిథ్యే ఇంతకుముందు చూసిన ప్రపంచాలేవి చిదాకాశ ప్రపంచం మామూలు భూలోక ప్రపంచం ఒకటి నువ్వు అనుకుంటున్నాయి భూలో ఒక ప్రపంచం ఒకటి ఆ రెండు మిచ్చేని తేల్చావు దాకా ఇప్పుడు నేను మూడో ప్రపంచం ఒకటి తేల్చాను నువ్వు పూర్వ ప్రపంచం ఇది మెచ్చే ప్రపంచం అనేది ఎక్కడన్నా మిత్సే అది తెలుసుకో అంతేగాని అనేక ప్రపంచాలుంటే వాటిల్లో ఒకటి సత్యమని మరొకటి అసత్యమని అనుకోవడానికి వీల్లేదు అని చెప్పింది సరస్వీదేవి వంటగోపాఖ్యానం చెబుతానని చెప్పి మొదలెట్టి ఈ లీలా యొక్క పూర్వజన్మకథ చెప్పేసింది ఈ కథ వినేసరికి లీలాదేవి కొంతసేపు తనలో తనే గుణించుకుంది ఆవిడికివడో ఒక అధైర్యం వచ్చేసింది ఏమిట్రా ఇట్లాగే నా జన్మ ఇది అని ఆశ్చర్య పడిపోయింది ఆవిడ ధైర్యం తెచ్చుకుని సరస్వీదేవి అడిగింది తల్లి నువ్వు చెప్పే మాటలు ఏమాత్రం అతకడంలే నువ్వేమో నా యొక్క పూర్వజన్మ కథ చెప్పానంటున్నావు నువ్వు సాక్షాత్ దేవతవు నాకు ఉపాస్య దేవతవు నా ఎందుకు అనుగ్రహం కలదా అనివి నీ మాట కాదంటా అని వీలు లేదు కానీ నువ్వు చెప్పే మాటలేమి అతకడంలా అలా జరగడానికి వీలేదు చిన్న బ్రాహ్మడి గుడిశులో మా మహారాజ్యం ఏమిడి ఇంత రాజ్యం ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్ట్రాలు ఇంతటి మహారాజ్యం ఆ చిన్న బ్రాహ్మడి గుడిసులో ఎవిడు ఉందా నేను చూసినటువంటి ఆ చిరాకాశంలో చూసినటువంటి నా భర్తగారి ప్రపంచం ఉందే అదేమో ఈనా నా అది ఏమన్నా ఇమిడిపోయిందా ఆ చిదాకాశ లోకంలో కొండలు నులు దిక్కులు ఇవన్నీ చూశా నేను అన్నీ చూశానే అవన్నీ ఈ గదిలో ఇక్కడ ఇమిడున్నాయా ఇది ఎలా గుర్తున్నా ఆశ్చర్యంగా చెబుతున్నావే నువ్వు ఎట్లా మాట అంది సరస్వే వింటోంది లేలా ఎవరు అబద్దమాడకూడదు అనేమని నేనే ఏర్పాటు చేశా అసత్యం ఆడరాదు అని ఏమని నేనే ఏర్పాటు చేశా నేనే ఏర్పాటు నేనే దాన్ని దాడతానా ఆ బ్రాహ్మడి జీవాత్మ ఆ గ్రామంలోనే ఆ ఇంట్లోనే చిదాకాశ రూపాన్ని పొంది అక్కడే ఉంది ఆ చిదాకాశ రూపంతోనే అక్కడే ఆయన ఒక మహాసామ్రాజ్యాన్ని చూస్తున్నాడు ఇప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి మీ ఇద్దరికీ మరణం అనేటువంటి నిద్ర కమ్మింది అందువల్ల మీకు వెనకటి జన్మ గుర్తు రావడం లేదు మరణం అంటే ఒక నిద్రే ఆ నిద్ర కమ్మేటప్పటికేమవుతుంది నీ జాగ్రత్త అవస్థ మరిచిపోతావు స్వప్నంలో ఉండగా జాగ్రత్త అవస్థ విషయాలు ఎవరికైనా గుర్తొస్తాయా అలాగే మరణం అనేటువంటి నిద్రలో మీరు పడ్డారు కనుక ఆ వెనకాడి జన్మలో ఉన్న విషయాలు మీకు గుర్తు రావట్లే కలలో అనేక లోకాలు కనిపిస్తాయి ఆలోచించేవాడి మనస్సులోనూ కనిపిస్తాయి అనేక లోకాలు ఈ కనిపించడానికి ఆ వస్తువులు అక్కడ ఉండాలా అక్కర్లేదా ఏమి అక్కర్లా కళ్ళలో వస్తువులు కనిపించడానికి ఆ కొండలో నదులు నిజంగా అక్కడ ఉండాలా ఉండకుండానే కనిపిస్తాయి అలాగే మనస్సులో ఆలోచించేవాడికి ఇదేను గురించి ఆలోచిస్తుంటే ఏనుగులు సింహాల గురించి ఆలోచించేవాడికి ఏనుగులు సింహాలు నిజంగా ఇంటూ ఉండాలా అక్కల్లా అలాగే ఆ బ్రాహ్మడు తన్నింట్లోనే విశాలమైన మహాసామ్రాజ్యాన్ని చూస్తున్నాడు చూస్తున్నంత మాత్రం చేత ఆ పదార్థాలు ఆ రాజ్యం ఆ పట్టణాలు ఉండవలసిన పనేం పంచకోశాల మధ్యలో చిదాత్మ అది సత్యమైంది అది సత్యం గనక ఆ చిదాత్మ అసత్యమైన ఈ ప్రపంచం భాషిస్తోంది ఇది దీంట్లో ఉన్న సత్యం కాబట్టి ఆ బ్రాహ్మణ గృహంలో తిరిగేటువంటి బ్రాహ్మణ జీవాత్మందే అది చిదాకాశంలో ఈ సముద్రాలు ఈ భూమి ఈ ప్రపంచం ఇదంతా కూడా దాంట్లో ఇమిడిపోయింది దాని యొక్క చిదాకాశంలో లీలా ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు కొంచెం కూడా లేదు దీన్నే కొంచెం పెంచి ఆలోచించు నీగింకా స్పష్టంగా తెలుస్తుంది ఈనాటి ఈ ప్రపంచం ఎలా వచ్చింది అంటే నీ కిందడి జన్మలో నీ యొక్క ఇంటి గదిలో ఈమిడుంది ఆ గది ఆనాడు ప్రపంచం కలిపి ఆ కిందటి జన్మలోని మనో ఇంటి గదిలో ఈమిడున్నాయి అవి ఆ కిందటి జన్మ గదిలో ఏమిడుంటాయి ఇలా పోతూ పోతూ పోతూ ఉంటే ఎక్కడి పోతుంది పరమాణవు పరమాణవు సంతి వచ్చే చిత్మని అంతరంతర్జంత్యేతే కిన్త్వేతన్నామ శక్యతే అంటోంది సరస్వతీదేవి లీలాదేవి యోగ సమాధిలో చితాకాశంలోకి వెళ్లి తన భర్త ఉన్నటువంటి భర్త ప్రపంచాన్ని చూసొచ్చింది చూసొచ్చాక ఆ ప్రపంచము సత్యమా ఈ ప్రపంచము సత్యమా అనే సందేహం వచ్చింది సరస్వతీదేవిని అడిగింది సరస్వతీదేవి తార్కికంగా యుక్తియుక్తంగా వివరణ చేస్తూ రెండు ప్రపంచాలకీ కూడా అవిద్యే కారణం అని నిరూపించింది దానిమీద లీలాదేవికి సందేహం పూర్తిగా తీరినప్పుడు నీకు మండపోపాఖ్యానము అనే కథ చెబతాన్ని పేరు పెట్టి సరస్వతి దేవి లీలాదేవికి ఆమె యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్నే చెప్పింది పూర్వజన్మలో వశిష్ఠుడు అరుంధతి అనేటువంటి బ్రాహ్మణ దంపతులు వాళ్లు ఆ బ్రాహ్మణ దంపతుల యొక్క చిన్న గుడిసెలోనే పద్మరాజు యొక్క మహా సామ్రాజ్యం కూడా ఈమిడి ఉంది ఈ పద్మరాజు యొక్క ఈ పడక ఆ చిరాకాశ సామ్రాజ్యం అంతా ఉంది అని సరస్వతి దేవి చెప్పింది చెప్పి ఎక్కడతో ఆగలేదు పద్మరాజ పత్నిగా ఇప్పుడున్న ఈ సామ్రాజ్యమంతా పూర్వం వశిష్ఠ బ్రాహ్మణ పత్నిగా అరుంధతి సతి ఆవిడ యొక్క గుడిసెలో గదిలో ఇమిడి ఉంది ఆనాడు మీరు చూసిన కొండలు లోయలు మొదలైనటువంటి విశాల ప్రపంచం అంతా కూడా ఆ వెనకాడు జన్మలో ఒకనొక గదిలో ఇమిడి ఉంది అదే అంతకుముందు జన్మలో ఒక చిన్న ప్రదేశంలో ఇమిడి ఉంది ఇలా పోగా పోగా ఎక్కడికి పోతుందంటే పరమాణౌ పరమాణౌత్సే చిత్మని అంతరంతర్జగంతీతిత్వేతనామ శంఖ్యతే అన్నది సరస్వతిదేవి దీని అర్థం వివరించుకోవాలి ఇప్పుడు మనం పరమాణౌ పరమాణ హే వత్సే చి పరమాణౌ పరమాణ అంతగంతి సంతిత్ శంఖ్యతే నీకు చెప్పా నేను నీ ఇప్పటి మహాసామ్రాజ్యమంతా కూడా వెనకటి జన్మలో బ్రాహ్మణ గుడిసెలో ఉందని చెప్పే ఆనాటి నీ ప్రపంచం ఆ వెనకాల జన్మలో ఇంకేదో చిన్న భవనంలో చిన్న గదిలో ఉండుండాలి ఇలా ఎంతవరకు అన్వేషించుకుపోవాలి అన్వేషించుకుంటూ పోవాలి దీనికి అంతే లేదు కాబట్టి వెళ్లగా వెళ్లగా మనకేం తెలుసుందంటే ప్రతి పరమాణువులోనూ కూడా ఒక చిదాత్మ ఒక చైతన్యం ఉంది దాలో ఈ ప్రపంచాలన్నీ ఈమిడి ఉన్నాయి ఇది ఒప్పుకోవాలి తప్పదు ఇదే సత్యం దీనిలో సందేహించవలసిన పని లేదు కానీ అందరూ శంక్యత సందేహిస్తూ ఉంటారు ఇదమ్మా సత్యం అన్నది సరస్వతీదేవి లీలాదేవి అడుగుతోంది అమ్మా సరస్వతీదేవి మేమిద్దరం పుట్టి అరవై సంవత్సరాలు దాటింది ఎవరు లీలాదేవి పద్మరాజు అనేటువంటి మే ఇద్దంపతులం పుట్టి అరవై సంవత్సరాలు తమరగా దాటిపోయింది ఆ బ్రాహ్మణుడు చచ్చిపోయా కేవలం ఎనిమిది రోజులైంది ఆ బ్రాహ్మణే గనక మా పూర్వజన్మైనట్లయితే ఎనిమిది రోజులు ఎక్కడా అరవై సంవత్సరాలు ఎక్కడ ఈ కాలభేదం ఎలా కూర్చుంది అని అడిగింది సరస్వతి అంటోంది లీలా నువ్వేదో చాలా తెలియగలదానం అనుకున్నాను ఇదేం ప్రశ్నఅసలు అణుగర్భంలో మహాప్రపంచాలు ఏమిడి ఉన్నాయంటే తర్కించి తర్కించి చివరి గొప్పకున్నావు అణుగర్భంలో ప్రపంచాలు ఏమిడి ఉండటం సాధ్యమైతే క్షణగర్భంలో సంవత్సరాలు శతాబ్దాలు యుగాలు కల్పాలు ఇవన్నీ ఇమిడి ఉండటంలో అసాధ్యమేమిటి అది సాధ్యమే చిదాత్మలో దేశానికి సంబంధించిన కొలతలు గనక చితాత్మకి పట్టకపోయినట్లయితే కాలానికి సంబంధించిన కొలతలు పట్టుబడతాయా మరి దానికి చితాత్మకి ఇంతకు అణుగర్భంలో ఉన్నటువంటి చిదాత్మ మీద ప్రపంచాలు ఇవ్వటం ఎలా సాధ్యమైంది అసలు అణుగర్భము అంటే అణువే ఇంతది చిన్నది దాని గర్భం దాంట్లో చాలా చిన్నది దానిమీద ఇంత ప్రపంచం అంతా వచ్చింది అని చెబుతున్నాం ఇది ఎట్లా సాధ్యమైంది ఎండమావి నీళ్లులాగా ఇవన్నీ ప్రాతిభాసికాలు అంతే ప్రాతిభాసిక అంటే ఏమిటి భ్రాంతి జనితాలు అంటే భ్రాంతి వల్ల పుట్టినవి అందువల్ల ఇదంతా సాధ్యమవుతోంది ఎండమావిలో కేవలం ఇసగ నేల్లో మహానదీ ప్రవాహం కనిపించినా ఎట్లా సాధ్యమైంది భ్రాంతి వల్ల సాధ్యమైంది అట్లాగే అణుగర్భంలో ప్రపంచం కనిపించడం అనేది ఎలా సాధ్యమైంది భ్రాంతి వల్ల సాధ్యమైంది అలాగే క్షణగర్భంలో కల్పకాలం కనిపించడం సాధ్యమైంది భ్రాంతి వల్లే సాధ్యమైంది ప్రపంచంలో ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఎలా భ్రాంతి వల్ల జనితా పుట్టాయో భ్రాంతి జనితాలో అలాగే ప్రపంచంలోని కాలాలు కూడా భ్రాంతి జనితాలే ఒకడేమనుకుంటున్నాడు నేను ఫలా నానవాడి కొడుకుని అనుకుంటున్నాడు అది ఎంత భ్రాంతు నా వయస్సు ఇంత అనుకోవడం కూడా అంతే భ్రాంతి చిదాత్మ దృష్టితో గనక చూసినట్లయితే స్వప్న లోకానికి ఇహలోకానికి పరలోకానికి ఏమీ భేదం లేదు అలాగే స్వప్న కాలానికి ఇహకాలానికి పర కాలానికి వీటి కూడా ఏమీ భేదం లేదు అదేమిటమ్మా అట్టా మాట్లాడుతా ఉంటావేమో కాలం విషయంలో నువ్వు అనుకున్నంత నిష్కర్ష ఈ లోకంలోనే లేదసలు ఈ లోకంలో కూడా కాలం అనేది అందరికీ ఒకే విధంగా అనుభవంలో లేదు భార్యా విరహంలో ఉన్నటువంటి కొత్త పెళ్లి కొడుకున్నాడే వాడికి ఒక రోజు ఒక సంవత్సరంగా కనిపిస్తుంది భార్య దగ్గర ఉన్నటువంటి కొత్త పెళ్లికున్నాడే వాడిగా రాత్రి ఒక క్షణకాలం కనిపిస్తుంది కనుక కాలం విషయంలో నీకేం సందేహం అవసరం లేదు ఎట్లాగైతే అణుగర్భంలో ప్రపంచం అంతా ఇమిడి ఉందో అలాగే క్షణగర్భంలో కూడా కావాల్సినంత కాలం ఇమిడిపోతుంది అందుచేత ఎనిమిది రోజుల కాలానికి అరవై సంవత్సరాల కాలానికి ఎలా సంబంధం కుదురుతుంది అని ఆలోచించక్కల అదీగాక ఈ ప్రపంచం అంతా కూడా భ్రాంతి రూపం ఇందాకనే చెప్పేసుకున్నాం ఈ భ్రాంతి ఎలా కలిగింది లోకంలో రజ్జు సర్పం శుక్తి రజతం ఇలాంటి భ్రాంతులు కొన్ని ఉన్నాయి వీడన్నిటికీ వెనకాలే ఉన్నాయి రజ్జు సర్ప భ్రాంతిలో వీడికి సర్పాన్ని చూసినటువంటి స్మృతి ఉండాలి అలాగే ముత్యపు చిప్ప మీద లేదా ఒక ఆలు చిప్ప మీద వెండి ముద్దను చూసినటువంటి భ్రాంతి కలిగినట్లయితే వాడు అంతకుముందే వెండిని చూసినటువంటి స్మృతి ఉండాలి ఆయా వస్తువులను చూసినటువంటి స్మృతితో ప్రతి చోట భ్రాంతికి సంబంధం ఉంటుంది కనుక ఈ ప్రపంచం అంతా కూడా సంస్కారంతోనూ స్మృతితోనూ సంబంధించినటువంటి భ్రాంతి అనుభవ రూపమే అని కొందరు అనుకుంటూ ఉంటారు ఏమిటమ్మా నిజమేమో అన్నట్టుగా ఇంత దార్హికంగా ఇంత చక్కగా అందంగా ప్రతిపాదన చేసుకుంటూ చివరికి వచ్చి అని కొందరు అనుకుంటూ ఉంటారు అంటే నిజమే అట్లా అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఈ ప్రపంచం కొందరి విషయంలో స్మృతి రూపమని మరికొందరి విషయంలో నూతన భ్రాంతి అనుభవ రూపం అని మరికొందరి విషయంలో ఈ రెండింటి యొక్క మిశ్రమం ఇదని నా అభిప్రాయం అంటోంది సరస్వతిదేవి సరస్వీదేవి అభిప్రాయం ఏమిటి నిశ్చయమే చెప్పేది ఏమిటి అందరికీ ఇది స్మృతి రూపమే కాదు కొందరికేమో కొందరి విషయంలోనేమో ఇది స్మృతి రూపం ఇంకా కొందరి విషయంలోనేమో ఇది నూతన భ్రాంతి అంటే స్మృతితో సంబంధం లేనట్టు నూతన భ్రాంతి ఇంకా కొందరి విషయంలోనేమో స్మృతికి నూతన ప్రాంతికి మిశ్రమం అని సరస్వతి దేవి ఒక నూతన సిద్ధాంతాన్ని చేసింది చేసి అర్థమయ్యేందుకోసం కొన్ని ఉదాహరణ చెబుతోంది ఎలాగంటే ఒకటికి కల్లో తనకు వేరే ఇంకో తండ్రి ఉన్నట్టుగా కలవచ్చింది తన రామయ్య గారి కొడుకు అనుకోండి పుల్లయ్య గారి కొడుకుగా కలొచ్చింది ఇక్కడ వీడు ఎప్పుడైనా ఒకప్పుడు ఆ పుల్లయ్య గారికి కొడుకుగా ఉన్నా అనే స్మృతి వీడికి పుల్లయ్య గారి కొడుకుగా వీడికి స్మృతి లేదు కొడుకుగా మాత్రమే స్మృతి రామయ్య గారి స్మృతి పుల్లయ్య గారి స్మృతి దీని కలగాలు పొలకం చేసేసాడు అంచేత పుల్లయ్య గారి కొడుకుగా వీడికి సాక్షాత్గా స్మృతి లేకపోయినప్పటికీ కల్లో పుల్లయ్య గారి కొడుకుగా స్మృతి వచ్చింది గనక ఇది స్మృతి అని చెప్పడానికి వీల్లేదు ఇకపోతే సృష్టికర్త ప్రజాపతి ఉన్నాడు ఆయన గురించి ఆలోచించి చాలా సార్లు నిందా గ్రంథంలో చెప్పుకున్నాం మనం ఆ ప్రజాపతి గారి యొక్క స్వప్న రూపమే ఈ ప్రపంచం అని పెద్దలంతా ఈ మాట చెబుతూనే ఉన్నారు ఈ ప్రపంచం గనక స్వప్న రూప భ్రాంతి ఆయనకి స్మృతి రూపంగా కలుగుతోందా నూతన అనుభవ రూపంగా కలుగుతోందా ఇదో చర్చ ఈ ప్రపంచమంతా ప్రజాపతి గారి యొక్క స్వప్నము అంతవరకు తేల్చాం ఈ స్వప్నం ఎలా వస్తోంది ఇందాక రాయగారి కొడుకుకి పుల్లయ్య గారి కొడుకుగా కలొస్తే అది స్మృతి రూపం అవునా కాదా అంటే కొంత చర్చ చేస్తే దాంట్లో మీకు తృప్తి కలగల అందుకోసం ఇప్పుడు ప్రజాపతి గారి యొక్క స్వప్న రూపం ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించండి ప్రజాపతి గారికి ఈ ప్రపంచ రూపమైన స్వప్నం కాసేపు స్మృతి రూపమా కాదా అని చర్చిస్తున్నాం స్మృతి రూపమే అనుకుందాం కసేపు స్మృతి రూపం అంటే అర్థమేమిటి ఆయనకి అంత ముందే కొన్ని సృష్టిలు చేసి ఉండుండాలి ఆయనకి అలా చేసి ఉన్నాడని వాటి యొక్క స్మరణ వల్ల ఇప్పుడు ఈ సృష్టి రూపమైనటువంటి స్వప్నం కలుగుతోందని అర్థం వస్తోంది కానీ వేదం ఏం చెబుతోంది వెనుకటి జన్మ వెనకటి యొక్క సృష్టి యొక్క చివరిలోనే ముక్తి పొందేశాడని చెప్పేస్తాం అంటే వెనకటి కల్పాంతంలో ఆయన ముక్తి ఆయన ముక్తి అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన లేడు ఇప్పుడు ఆయన అప్పుడు ముక్తి పొందితే ఈ కొత్త బ్రహ్మగారికి పూర్వం సృష్టి చేసిన ఎక్స్పీరియన్స్ ఏమి లేదు అటువంటి అనుభవం లేదు ఉందని చెప్పేందుకు వీలు లేదు కనుక ఈ కల్పనలో ఒకనొక పుణ్యాత్ముడు ప్రజాపతి పదవికి కనుక వచ్చాడు ఇప్పుడు వస్తే ఆయనకు సృష్టి అంతా నూతన అనుభవమే అంతేగాని పాత కావడానికి ఏమీ సవకాశం లేదు కనుక మొత్తం భ్రాంతులన్నీ కూడా స్మృతి రూపాలే అని చెప్పేందుకు వీల్లేదు ఈ ఉదాహరణ వల్ల నేను చెప్పదాల్చున్నది ఏమిటంటే సరస్వతి అంటోంది ఈ ఉదాహరణ వల్ల నేను చెప్పదాల్సింది ఏమిటంటే కొందరికి ఈ సృష్టి పూర్వం అనుభవించిన పాత స్మృతి మరికొందరికేమో పూర్వానుభవం లేనటువంటి కొత్త అనుభవం ఈ కొత్త అనుభవాన్ని కూడా స్మృతి అనే వ్యవహరిస్తూ ఉంటారు అది చిక్కు ఇక్కడ స్మృతి అంటే ఏమిటి మనస్సులో నిలిచిన అనుభవము అని తాత్పర్యం ఏ రకంగా తిప్పినా కూడా ఇది మన మనస్సులో నిలిచిన అనుభవమే తప్ప పూర్వం అనుభవం కాదు స్మృతి కాదు అంటే స్మరణ రూపం ఇది కాదు గుర్తు చేసుకోవడం కాదు అయితే ఇది మనస్సులో నిలిచింది గనక ఇది వాసనగా మారి అంటే సంస్కారంగా మారి తర్వాత స్మృతి రూపంగా ఉండి మనస్సుకు బంధాన్ని కలిగిస్తుంది స్మృతి తుచేసుకోవడం అనే రూపంలో ఉన్న స్మృతి అయినా సరే మనస్సులో నిలిచి ఉన్న సంస్కారము అనబడేటువంటి స్మృతి అయినా సరే ఇది బంధాన్ని కలగజేస్తుంది కనుక స్మృతి రూపమైనటువంటి ఈ ప్రపంచ సంస్కారాన్ని పూర్తిగా విస్మరించగలిగినట్లయితే అదే విస్మరించడం అంటే ఏమిటి స్మరణ తొలగిపోవడం స్మరణ దేని వల్ల వస్తుంది అవిద్య వల్ల వస్తుంది కనుక అవిద్య తొలగిపోతే స్మరణ తొలగిపోతుంది మరి అవిద్య ఎలా తొలగిపోతుంది దీని దగ్గర రెండు అభిప్రాయాలు అయి చెబుతోంది ఏమిటంటే తత్వజ్ఞానం వల్ల అవిద్య తొలగుతుంది అని కొందరు అంటున్నారు చిత్తవృత్తి నిరోధ రూపమైనటువంటి యోగ విద్య వల్ల అవిద్య తొలగుతుంది కొందరు అంటున్నారు లీలా నువ్వు ఆలోచించు దీంట్లో ఏది సత్యమో అంటోంది సరస్వతి నువ్వే చెప్పు తల్లి అంటోంది లీలాదేవి సరస్వతిదేవి ఉపదేశం చేస్తోంది లీలా చిత్తవృత్తి నిరోధం ఉందే దానివల్ల మనోవృత్తులు శాంతిస్తాయి అణిగిపోతాయి అప్పుడు ప్రపంచం పూర్తిగా మరుపుకొస్తుంది అదే ముక్తి అని చిత్తవృత్తి నిరోధవాదులు అభిప్రాయపడుతున్నారు కేవలం మరిచిపోతే చాలు అదే మోక్షం అంటున్నారు వాళ్ళు కానీ ఇది ఎట్లాంటిదంటే దయ్యం పడితే దాన్ని వదిలించుకోవడం లాంటిది ఓ దయ్యాన్ని వదిలించుకుంటే మరో దయ్యం పట్టుకోవచ్చు పట్టుకోదని నమ్మకం ఏమిటి అలాగే ఒకసారి చిత్తవృత్తి నిరోధం చేసినట్లయితే మళ్ళీ ఆ సమాజం నుంచి బయటకు వస్తే మరో చిత్తవృత్తి పుట్టదు అని నమ్మకం ఏమిటి మనకి కనుక ఈ పద్ధతి ఏమీ లాభం లేదు ఇకపోతే తత్వజ్ఞాన మార్గం ఉంది రెండో పక్షం అదే ఉత్తమపక్షం తత్వజ్ఞానం గనక కలిగినట్లయితే అవిద్య పూర్తిగా తొలగిపోతుంది అవిద్య పోతే ప్రపంచస్మృతికి మూల కారణం అంతా కూడా పోయినట్లే కనుక ఇక మళ్లీ ప్రపంచస్మృతి కలిగే సావకాశమే లేదు మట్టి ముద్ద పూర్తిగా కనిపి తీసి దూరంగా పారేస్తే కొండలట్టబడతాయి కనుక తత్వజ్ఞానం గనక అభ్యాసం చేసినట్లయితే ఈ ప్రపంచానికి ప్రపంచ ప్రపంచ రూపమైనటువంటి భ్రాంతికి మూలమైనటువంటి అవిద్య మొత్తమంతా కూడా సమూలంగా నాశనం అయిపోతుంది అంచేత మళ్లీ ప్రపంచ స్మృతి కలిగే సావకాశమే లేదు కాబట్టి మోక్ష ప్రాప్తికి తత్వజ్ఞానమే ముఖ్యం ఇదే సిద్ధాంతం అంచేత లీలా దేశకాలనేవి రెండూ కూడా భ్రాంతిజన్యాలే నువ్వు బాగా గ్రహించు అలా గ్రహించి ఈ తత్వజ్ఞానం కోసం కృషి చేసి తత్వజ్ఞానం సంపాదించు ఇదే సమస్త భ్రాంతులు నివర్తించేందుకు ఏకైక మార్గం అని చెప్పి నిష్కర్షగా తేల్చి చెప్పేసింది సరస్వతీదేవి ఈ సుదీర్ఘోపదేశమంతా వినేసి లీలాదేవి మళ్లీ ఒక కొత్త ప్రశ్న లేవాదీసింది సరస్వతీదేవి తల్లి సంస్కారమేమో జన్మకి కారణము అని చెప్పావు ఆ సంస్కారం అది అనుభవం వల్ల కలుగుతుంది అనుభవం లేకపోతే సంస్కారం కలగదు అంతే కదా మేమేమో కింద జన్మలో బ్రాహ్మణ దంపతులం ఆ జన్మలో ఉండగా రాజదంపతుల జీవితం అనుభవించాలని మాకు తెలియదు అసలు అటువంటి అనుభవం ఎట్లా ఉంటుందో మాకు తెలియదు బ్రాహ్మణుగా ఉన్నటువంటి పేద బ్రాహ్మణకి రాజజీవిత అనుభవం ఉంటుంది ఎట్లా సంభవం అది అసంభవం రాజజంపతి జన్మకు కారణమైనటువంటి సంస్కారం మాకుంటే అటువంటి జన్మ కావాలని మేము కోరుకుంటాం అది లేనే లేదుగా మా దగ్గర ఆ జన్మలో కనుక సంస్కారమే లేకపోతే ఆ కోరికెట్లా వస్తుంది ఆ జన్మ వస్తుంది ఇప్పుడు ఇవాళ రాజజన్మగా దేశము కాలము ఇవేమో భ్రాంతిజన్యాలు అయినప్పటికీ కూడా సంస్కారం లేనిదే జన్మ రాదుగా బ్రాహ్మణ జీవితంలో రాజ సంస్కారం పుట్టాలంటే రాజ అనుభవం ఉండాలిగా అనుభవం లేదంటే సంస్కారమే పుట్టదు కనుక ఆ సంస్కారం అప్పుడు సంస్కారం లేకపోతే ఇప్పుడు ఈ వచ్చింది అని మంచి మిలికి పెట్టేసింది ఇక్కడ వ్యాఖ్యాత ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామి వారు ఆయన చాలా మహాత్ములుగా కనిపిస్తున్నారు ఆయన వ్యాఖ్యానంలో మూలాన్ని మించి విశేషాలు చెప్పాడు అవి కూడా మనం కలిపి ఇక్కడ చెప్పుకుందాం సరస్వతిదేవి మాటలుగానే చెప్పేసుకుందాం వాటిని కూడా సరస్వతిదేవి ఏమిటంటే లీలా సంస్కారం అన్నా వాసన ఒకటే అది పూర్వానుభవం ఉంటేనే కలుగుతుంది అని నువ్వు అంటున్నావు కానీ చెప్పేందుకు వీల్లేదు పూర్వానుభవం వల్ల కూడా సంస్కారం కలుగుతూ ఉంటుంది కానీ పూర్వానుభవం లేకపోతే సంస్కారం కలగనే కలగదు అని చెప్పలేము ఇది అనాది అవిద్య వల్ల కూడా కలగవచ్చు అంటే దీని బట్టి ఏం తేలుతోంది సంస్కారాలు ఏమో రెండు రకాలు ఒకటి అనుభవజన్య సంస్కారం రెండోది అనాది అవిద్యాజన్య సంస్కారం ఈ రెంటిలో ఏదైనా సరే కొత్త జన్మను కలిగించవచ్చు మరి ఇక మీ సంగతికి వస్తే మీరు వెనకాల జన్మలో ఆ రాజును చూశారు వేటకొచ్చిన రాజును చూశారు చూసి మేం కూడా రాజులం కావాలి అని గట్టిగా సంకల్పం చేశారు ఇది ఎట్లా పుట్టింది అని ప్రశ్న నువ్వేమంటున్నావు బ్రాహ్మణ జన్మలో ఉండగా రాజ జీవితానుభవం లేదు గనక రాజు జీవితం గురించి సంస్కారం పుట్టేసే అవకాశం లేదు అంటున్నావు సంస్కారం ఆ రకంగా ఇక్కడ ఇప్పుడు ఆ జన్మలో పుట్టినటువంటి రాజు కావాలి సంకల్పం ఉందే అది అనాది అవిద్యాజన్యమైనటువంటి సంస్కారం అనుభవజన్యమైన సంస్కారం కాదు అనాది అవిద్యాజన్య సంస్కారం దీనివల్ల మీకు రాజజన్మొచ్చేసింది దీన్ని మరో రకంగా కూడా సమన్వయం చేసి చూపించచ్చు ఎలాగంటే సృష్టికర్త పితామహుడు ఉన్నాడు ఆయన సర్వజ్ఞుడు బ్రాహ్మణ జన్మలో మీకు కలిగిన కోరిక దాని వల్ల మీకు రాబోతున్నటువంటి రాజజన్మ ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు అంటే రాబోయే మీ జన్మ బ్రహ్మగారికి ముందే అనుభవంలో ఉంది అనమాట ఆ అనుభవం వల్ల ఆయనకు ఒక సంస్కారం ఏర్పడింది ఆ సంస్కారమే మీ రాజజన్మకు కారణమైంది ఈ విధంగా కూడా ఒక సమన్వయం చేయవచ్చు తార్కికంగా మాత్రం ఏమి దీన్ని కాదంటే వీల్లేదు ఇలా చేసుకున్నా సరే లేదంటే అసలే సత్యం ఇందాక చెప్పా ఏమని అనాద్య విద్యాజన్యమైనటువంటి సంస్కారం వల్ల మీకు ఈ జన్మ వచ్చింది అది విషయం అని చెప్పింది సరస్వతిదేవి లీలాదేవి మళ్లీ అడుగుతోంది అమ్మా ఇలా చెప్పేటట్లయితే ఆ బ్రహ్మగారి జన్మ కూడా ఒకటి ఉందిగా ఆయనకి జన్మందిగా ఆ జన్మకు కూడా ఆయన యొక్క సంస్కారమే కారణం అని చెప్పొచ్చు కదా మరి ఎలాగంటే ఆయన సర్వజ్ఞుడు అంచేత తనకు రాబోయే జన్మ తనకు ముందే తెలుసు అలా చెప్పేసిగా అంది అంటే ఇప్పుడు ఎందుకు చెప్పింది ఇందాక పూర్వ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఆ సృష్టి అంతంలో ఆ కల్పాంతంలో అప్పుడే మోక్షం పొందిపోయాడు ఈ బ్రహ్మగారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు సృష్టి చేస్తున్నాడు ఈయనకి ఇంతకు ముందు సృష్టి చేసిన అనుభవం లేదు కనుక ఈ సృష్టి రూపమైన స్వప్నం ఉందే ఆయనకి అనుభవజన్యం కాదు అని సరస్వతీదేవి చెప్పింది దాన్ని తిరస్కరించడం కోసం లీలాదేవి ఇప్పుడు ఈ మాట ఆయన సర్వజ్ఞుడు గనక ఆయనకి రాబోయే జన్మ ముందుగానే తెలుసు గనక ఇది కూడా అట్లాంటిదే ఎందుకు అని సరస్వతిదేవి సమాధానం చెబుతోంది అలా చెప్పేందుకు వీల్లేదమ్మా ఎందుకంటే పూర్వబ్రహ్మేమో పూర్వకల్పాంతంలోనే ముక్తి పుచ్చుకు వెళ్ళిపాడు ఆయన ఇప్పుడు ఆయన లేడు ఆయన సంస్కారం లేదు కొత్తగా ఈ బ్రహ్మగారు వచ్చాడు కొత్తగా వచ్చేవాడికి పాతవాడి అనుభవాలు ఎలా ఉంటాయి అనుభవం లేని సంస్కారం ఎలా ఉంటుంది కనుక ఈయన తన సంస్కారం వల్ల తను జన్మించేందుకు వీల్లేదు మరైతే ఎలా జన్మించాడు ఎలా జన్మించాయంటే కేవలం కాగతాళీయంగా భ్రాంతిమయంగా జన్మించాడు ఈయన అకారణమైనటువంటి భ్రాంతిమయంగా జన్మించాడు అందువల్లే ఈయన సృష్టి చేసిన ఈ ప్రపంచం కూడా భ్రాంతిమయంగా ఉంటుంది ఇది అసలు తత్వం నీకు మరో ముఖ్య చెప్పేస్తా ఏమిటంటే మన ఆలోచనలన్నీ కూడా కార్యకారణ భావం ఆధారపడి నడుస్తున్నాయి అసలు ఈ కార్యకారణ భావం సత్యమైందా కార్యం పుట్టాలంటే కారణం ఉండి తీరాలి కారణం లేని కార్యం పుట్టదు ప్రతి కార్యానికి కారణం ఉంటుంది ప్రతి వస్తువులో రెండు వస్తువులుంటే వాటికి కార్యకారణ భావ సంబంధం ఉండే అవకాశం ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నాం ఈ కార్యకారణ భావం ఉందే అసలు ఇది అని ఇది కొంచెం ఆలోచించు బాగా ఆలోచిస్తే ఈ కారణ భావం కూడా మాయాకల్పితమే అంటే ఏమిటి మాయా కల్పితం అంటే విమర్శనాజ్ఞానం లేకపోవడం వల్ల కలిగేటువంటి భావము అర్థం మాయా కల్పితం అంటే ఎవడో గాలడీ చేసి పుట్టించాను కాదు మనకి విమర్శనాజ్ఞానం లేకపోవడం వల్ల ఈ భావం కలిగింది ఏ భావం కార్యకారణములోనే భావం కలిగింది గట్టిగా విమర్శించుస్తే కార్యము లేదు కారణమూ లేదు కార్యకారణ భావము లేదు అసలు లేనేలేదు ఇది ప్రధానమైనటువంటి ఒక మూల విషయం దీని గురించి నువ్వు మనసులో పెట్టుకోవాలి కారణభావాన్ని గురించి బాగా ఆలోచించు మట్టి కొండ ఇవి రెండు ఉన్నాయి కదా ఈ రెండిట్లో మట్టి వేరు కొండ అని నీకు తెలియకుండానే నీకు భ్రాంతి జ్ఞానం ఉంది మనసులో మట్టి ముద్ద వేరు ఇది వేరు అది వేరు ఇది ముందరే మనసులో కలిగిపోయింది భావం అది కలిగిన తర్వాత ఈ కుండకు కారణమేమిటి అని అన్వేషించావు మట్టి అని తెలియంది అంటే కొండకు మట్టి కారణం భావం కలిగింది ఎప్పుడు కుండవేరు మట్టి వేరు అని ముందర నిశ్చయం చేసుకున్నాక దాని గురించి అసలు ఏమి సత్యమా అసత్యమా ఈ భావంలో యోగ్యమా అయోగ్యమా అని ఏమి మనసులో లేకుండా నిశ్చయం చేసుకున్నాక అది మనసులో రూఢిపడిపోయిన తర్వాత వెంటనే తక్షణమే దీనికి కారణం అని అన్వేషణ కొండకి మట్టి కారణము అని నిశ్చయం దీనికి భిన్నంగా కుండంతా మట్టే అనే జ్ఞానం నీకు కలిగింది అనుకో అప్పుడు ఇది కార్యమని ఇది కారణమని ఊహించే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీ మనస్సుకి కనుక కార్యకారణ భావం అనేది మనం ముందరే ఒక భావాన్ని దృఢం చేసుకున్న తర్వాత మనం కల్పించుకునే భావం అంతేగాని అది సత్యమైన భావం కాదు ముందరే కల్పించున్న భావం కుండవేరు మట్టి అనే భావం అది కల్పించుకుని ఆ తర్వాత అన్వేషణ చేయగా వచ్చే భావం కార్యకారణ భావం అంతే తప్పితే సత్యమైన కార్యకరణ భావం అంటూ ఎక్కడా లేదు లేరా ఈ సూత్రాన్ని ప్రపంచానికి పరమాత్మకి కూడా అన్వయించుచూడు ప్రపంచము పరమాత్మ అనేవారు లేననుకుంటే అప్పుడే ఒకదానికొకటి కార్యకరణాలు అవుతాయి ఇది ఎక్కడ చిత్రం అనమాట రెండూ లేవనుకుంటే కార్యకరణ ప్రసక్తి లేకుండా పోతుంది రెండు ఉన్నాయనుకుంటేనే కార్యకారణ ప్రసక్తి వస్తుంది రెండు ఉన్నాయనుకుంటే ఆ రెండు లేని వస్తువులు అది దీంట్లో అనే చెక్కు జాగ్రత్తగా ఆలోచించు రెండు వస్తువులు ప్రపంచం వేరు పరమాత్మ వేరు ఈ రెండు వేరే వేరే వస్తువులు అని గనుక నువ్వు అనుకుంటే అప్పుడు కార్యకారణ ప్రసక్తి వస్తుంది రెండు ఉన్నాయి నువ్వు అనుకున్నట్లయితే రెండు వస్తువులు సత్యం కావు ఇప్పుడు కూడా ఆ రెండు అనేది అసత్యమైన వస్తువు కనుక రెండు లేనివే అయిపోతాయి రెండు లేనివే అయిపోతే వాడి కార్యకారణ ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇది దీంట్లో ఉన్న చిక్కు కనుక కొంచెం ఆలోచించు నువ్వేం చెబుతున్నావు రెండు ప్రపంచాలున్నాయి ఆ రెండు ప్రపంచాలు లో ఒకటి సత్యమైనది ఒకటి సత్యమైనది అని వాదించాలని చూస్తున్నావు అలా వాదిస్తే కార్యకారణ భావనేదే ని నీకు కుదరకుండా అని ఎప్పుడైతే సరస్వతీదేవి కార్యకారణ భావాన్ని గురించి లీలాదేవికి అవగాహన కలిగించిందో అప్పుడు లీలాదేవికి సందేహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి ఆమె సరస్వతీదేవికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది అయితే ఆమెకి ఆనాటి బ్రాహ్మణ గృహాన్ని అక్కడుండే వాతావరణాన్ని వాడన్నింటినీ చూడాలని గట్టి కోరికలిగింది అంచేత తల్లి నన్ను అక్కడికి తీసుకోని సరస్వతీదేవినే ప్రార్థించింది అప్పుడు సరస్వతీదేవి మరోపదేశం చేసింది లీలా నీ కోరిక తీరడానికి నీ స్థూలదేహమే అడ్డు గుర్తున్నతిసేపే ఈ స్థూలదేహం ఉంటుంది నీదిగా ఉంటుంది మరిచిపోతే ఇది నీది కాదు దీన్ని మరిచిపోవడానికి ఉపాయం ఏమిటి సమాధి ఇందాకట్లాగే మరోసారి సమాధిలోకి వెళ్ళిపోవు సమాధిలోకి వెళితే నీకు చిన్మయ్య శరీరం లభిస్తుంది అది లభిస్తే చిదాకాశంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ ప్రపంచాన్ని నువ్వు దర్శించగలుగుతావు అంది సరస్వతీదేవి అంటే సరస్వతిదేవి అంది అమ్మా ఈ స్థూలదేహంతోనూ ఆ ప్రపంచాన్ని నేను ఎందుకు చూడలేను ఈ స్థూలదేహం ఇట్టాగే ఉన్నాయి దీంతోనే ఆ ప్రపంచాన్ని చూడాలని నాకుంది అది ఎందుకు సాధ్యం కాదు అని అడిగింది అంటే సరస్వీదేవి చెబుతోంది లీలా ఏ ప్రపంచమైనా సరే ఈ ప్రపంచమైనా సరే మరో ప్రపంచమైనా సరే స్వప్న ప్రపంచమైనా సరే ఏదైనా సరే ప్రపంచం అంటే అది భ్రాంతి రూపమేన ఇందాకనే నిరూపణ జరిగిపోయింది ఇదిగో నీ చేతికి ఉంగరం ఉంది కదూ ఇది ఉంగరం అంటూ బంగారాన్ని చూపిస్తున్నావు ఇక్కడ నాకు నువ్వు ఇది ఏమిటి అని అడిగానుకోండి ఇదిగోండి ఉంగరం చూపిస్తావు నువ్వు ఉంగరం అంటూ దేన్ని చూపిస్తున్నావు బంగారాన్ని చూపిస్తున్నావు దీంట్లో బంగారం ఉందా ఉంగరం ఉందా బంగారమే ఉంది మరి ఉంగరమా ఉంగరం వ్యవహారం మాత్రమే బంగారం కంటే భిన్నంగా వేరే ఉంగరం అనే వస్తువు లేదు అక్కడ అలాగే ఇక్కడ ప్రపంచం లేదు పరబ్రహ్మే ఉంది ప్రపంచమనే వ్యవహారం మాత్రమే ఉంది కనుక ఈ ప్రపంచం మిథ్యా ప్రపంచం సత్యమైనది బ్రహ్మ అత్ర ప్రమాణం వేదాంత గురవో అనుభవస్తథా అనుకున్నా అంది ఏం చెబుతోంది ఇక్కడ ఇందాక నుంచి తర్కం ద్వారా ఏది నిరూపించిందో అప్పుడు మరొకసారి ఇప్పుడు లోకాంతర ప్రయాణం ప్రపంచాంతర ప్రయాణం వచ్చేటప్పటికి సరస్వీదేవి నిరూపిస్తోంది అందుకోసం అత్ర ప్రమాణం వేదాంత గురవహ అనుభవ తధ అంది నేను చెప్పే మాటకి మూడు ప్రమాణాలున్నాయి ఏమిటంటే ఒకటి మొట్టమొదటిది వేదాంతములు ఉపనిషత్తులు దీనికి ప్రమాణం ఆ తర్వాత గురవహ మనకంటే పెద్దలైన మహానుభావులు ఉన్నారు వాళ్ళు స్వయంగా దీన్ని అనుభవించి చూశారు ఆ గురువుల యొక్క వాక్యాలున్నాయి ఆ గురువులు ఆ గురవహ అంటే గురువుల యొక్క వాక్యాలు అవి కూడా మనకి ప్రమాణమే ఈ విషయంలో తర్వాత అన్నిటికంటే పరమ ప్రమాణమైంది అనుభవ నీ సొంత అనుభవం నేను స్వయంగా అనుభవిస్తున్నా నేను స్వయంగా అనుభవించి చూస్తున్నా స్థూలదేహం ఉంటే జరగదు లోకాంత ప్రయాణం అనేది ఎందుకని జరగదంటే సత్యత్వం బ్రహ్మకేమం తప్పితే ప్రపంచానికి లేదు అంచేత ఓ లీలా ఈ మూడు ప్రమాణాలు ఏటవి ఉపనిషత్తులు పూర్వం పెద్దలు ఇప్పుడు సొంత అనుభవం ఈ మూడు ప్రమాణాల చేత ఏం జరిగింది ఈ ప్రపంచమంతా కల్పిత అని తెలిసి ఇలా ఈ కల్పితమే కల్పితమైనప్పటికీ కూడా దీనిలో కొన్ని అంతర్గత భేదాలున్నాయి సృష్టి ఆరంభంలో బ్రహ్మగారి సంకల్పం వల్ల ఈ భేదాలు ఏర్పడ్డాయి అంచేది దీన్ని ఎవరు ఆపలేరు స్థూలదేహంలో స్థూల ప్రపంచాన్ని చూడొచ్చు సూక్ష్మదేహంతో చూడొచ్చు చిన్మయ దేహంతో చిదాకార ప్రపంచాన్ని చూడొచ్చు ఇదే నియమం సృష్టి ఆదిలో హిరణ్య పరమాత్మ ఏర్పాటు చేసిన నియమం అయితే అభ్యాస బలంచేత పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉందో అటువంటి మహాత్ములున్నారే వాళ్లు ఇటు ప్రపంచాన్ని అటు పరబ్రహ్మని కూడా ఏకకాలంలో ఏకరూపంగా సాక్షాత్కరించుకుంటూ ఉంటారు అది వాళ్ళకి సాధ్యం నేను హిరణ్య గర్పుడు ఇలాంటి వాళ్ళంతా ఆ గవలోకి మరి నువ్వు నువ్వు కనీసం సూక్ష్మ ప్రపంచ రూపాలైనటువంటి గంధర్వ లోకాదులను కూడా ఈ దేహంతో చూడలేకుండా ఉన్నావు ఇక ఇతరుల సంకల్పం వల్ల చిదాకాశంలో ఏదైనా ఒక సంకల్ప ప్రపంచం ఏర్పడితే ఆ సంకల్ప ప్రపంచాన్ని ఆ సంకల్ప నగరాన్ని ఈ శరీరంతో నువ్వు చూడటం సాధ్యమరి నీకింకా శక్తి లేదు కనుక లీలా సమాధిలోకి వెళ్లి చిన్మయ శరీరాన్ని సంపాదించుకో అని తేల్చి చెప్పేసింది సరస్వతిదేవి లీల మళ్లీ అడుగుతోంది దేవి ఇద్దరం కలిసి ఆ గిరిగ్రామానికి వెళదాంన్నావు నువ్వు సరే నేనేమో ఈ స్థూలదేహాన్ని ఎక్కడే వదిలేసి శుద్ధ సాత్వికమైనటువంటి చిన్మయ శరీరంతో బయలుదేరి వస్తాను అన్నారమ్మంటున్నావు నువ్వు మరి నువ్వు నువ్వేమో ఈ శరీరంతోనే వచ్చేస్తానంటున్నావు ఇది ఎలా కుదురుతుంది అన్నది నాకొక నియమం ఉంటుందా అని అడిగింది లీలాదేవి నిర్మోహమాటంగా సరస్వతిదేవి కృపతో చెబుతోంది లీలా నీకు ఒక పాంచభౌతికమైన శరీరం ఉంది అదేదో గట్టి శరీరం అని నువ్వు అనుకుంటున్నావు ఇది నీ దృష్టి మాత్రమే నిజం కాదు నిజానికి నీ శరీరం కూడా శూన్యమే అయితే నీకు ఆ దృష్టి లేదు ఆ జ్ఞానమే లేదు మరి నాకో నాకు నా శరీరం మీద అలాంటి దృష్టి లేదు అందువల్ల నేను ఈ శరీరాన్ని ప్రత్యేకంగా విడిచిపెట్టవలసిన పని నీళ్లు నీళ్లలో కలిసిపోతాయి నిప్పు నిప్పులో కలిసిపోతుంది గాలి గాలిలో కలిసిపోతుంది అలాగే నా దేహం ఉందే అది మనోమయ దేహంలో ఇట్టే కలిసిపోతుంది అంచేది నీకు నాకు తేడా ఉంది అన్నది సరస్వతీదేవి అనేప్పటికీ లీల మళ్లీ అడుగుతోంది వాస్తవానికి నా శరీరము శూన్యమే అంటున్నావుగా నువ్వు నా శరీరము కూడా శూన్యమే అయితే అది కూడా నీలాగానే మనోమయ శరీరంలో సులభంగా కలిసిపోవాలిగా మరి నేనేమనుకుంటున్నానో దాని మీద ఆధారపడిందా దాని యొక్క సత్యస్వరూపం ఏం చెబుతున్నావు నా శరీరం యొక్క సత్యస్వరూపం శూన్యము అది నిజంగా శూన్యమైతే నీ శరీరము శూన్యమే నా శరీరము శూన్యమే అంచేత నీ శరీరం ఏమన్నా మనోమయ శరీరంలో సులభంగా కలిసిపోతుంది అలాంటప్పుడు నా శరీరము సులభంగానే కలిసిపోవాలిగా సులభంగానే కలిసిపోవాలిగా నేను ఇంకో రకంగా అనుకుంటే మాత్రం అది ఆగిపోతుందా అంది సరస్వతి మళ్ళీ చెబుతోంది ఇందాక నేను నీకు నాకు భేదం ఉంది నాకేమో నా శరీరం మీద పాంచభౌతిక శరీరం అనే దృష్టి లేదు పైగా అది చిన్మాత్రం అనేటువంటి దృష్టి ఉంది దీనికి కారణం ఏంటంటే నా చిరకాల భావన అలా ఉంది నీకేమో చిరకాల భావన లేదు దీనికి వ్యతిరేకమైన దృష్టి నీకు నీ దృష్టిలో నీ శరీరం చిన్మయం కాదు అది భౌతికం దీనికి కారణం ఏమిటంటే నీ చిరకాల భావన అలా ఉంది అదే కారణం నా శరీరం అద్దంలో కొండలాంటిది నీ శరీరం ఏమో నేల కొండలాంటిది ఈ రెండు ఒకదాని కూడా కొట్టుకోవడం అంటే ఎలా కొట్టుకుంటాయి అద్దంలో ఉండే కొండను ఊళ్ళో ఉండే కొండ వచ్చి ఢీ కొట్టుకోమంటే కొట్టుకుంటాయా అవి రెండు కలోమట కలుస్తాయా నీ చిరకాల భావన భౌతికమయంగా ఉంది నా చిరకాల భావన ఏమన్నా చిన్మయంగా ఉంది కనుక నువ్వు సమాధి ద్వారా దాన్ని అంటే నీ భౌతికత్వాన్ని వదిలిపెడితే గాని ఆ గిరి గ్రామానికి రాలేవు దీంట్లో ఏమి సందేహం లేదు అని సరస్వీదేవి వివరిస్తోంది అనేప్పటికీ లీలాదేవి మళ్లీ అడుగుతోంది సరస్వీదేవి వసనాక్షయం జరిగిపోయి ఈ దేహం గనక ఆతివాహికమే అయిపోయినట్లయితే అంటే ఇది ఆతివాహికమే ఇది మనోమయమే ఇది సూక్ష్మమే అనే దృష్టి గనక దృఢపడింది అనుకోండి అప్పుడు ఈ స్థూలదేహం ఏమైపోతున్నీ అది సూక్ష్మ మానసిక శరీరంగా మారిపోతుందా లేక పూర్తిగా నశించిపోతుందా ఈ స్థూలదేహం అని అడిగింది సరస్వతి సమాధానం చూతోంది లీలా సమాధిని బాగా అభ్యాసం చేసి అప్పుడు వాసనలు గనక క్షీణించేట్టు చేసుకున్నట్టయితే అప్పుడు స్థూల దేహం సూక్ష్మత్వాన్ని పొందుతుందే గాని నశించదు ఉన్నది కాస్త స్థూలం అయిపోతుంది నశించడం మాత్రం ఉండదు అయినా ఇక్కడ నాశం అనే మాట సరిగ్గా అదగదు ఎందుకంటే తాడుంది తాడున్న చోట పాము కనిపించింది ఆ తరువాత దీపం వచ్చింది దీపం వస్తే తాడు బాగా స్పష్టంగా కనిపించింది తాడు బాగా స్పష్టంగా కనిపిస్తే అక్కడ ఉన్న పాము అంటే ఇందాకటిదాకా కనిపించిన పాము కనిపించకుండా కనిపించకపోతే పాము సచిపోయిందని గాని నశించిందని కాని మనం చెప్పగలమా మరి పోని పావు నశించలేదు అనగలమా ఏది అనలేము ఎందుకంటే అక్కడ పాము అనేది నిజంగా ఉంటే కదా అది నశించిందనో నశించలేదనో చెప్పేందుకు కనుక వాసనలు క్షీణించడం వల్ల స్థూలదేహం నశించిందని కాని నశించలేదని గాని రెండూ చెప్పలేం అది కనిపించదు అంతే అది విషయం తత్వజ్ఞానం కలిగాక ఎవరికైతే తత్వజ్ఞానం కలిగిందో వారికి అప్పటిదాకా ఉన్న దేహం ఏదైతే ఉందో ఆ దేహం కాలిన వస్త్రంలాగా ఉంటుంది అని పెద్దలు ఒక చెప్పారు అంతవరకు చెప్పచ్చు ఎందుకంటే ఆ కాలిన వస్త్రం ఎలా ఉంటుందంటే దూరం నుంచి చూస్తే వస్త్రంలాగానే కనిపిస్తూ ఉంటుంది కానీ అది బూడిదే అలాగే దేహంలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ దేహం ఎవరికి తత్వజ్ఞానం కలిగిన వాడికి దేహంలాగా కనిపిస్తున్నా సరే అది శూన్యమే కనుక ఏదన్నా పోలికంటూ చెబితే కాలిన వస్త్రంతో చెప్పచ్చు గాని ఇది ఉందా లేదా అంటే లేదా నశించిందా నశించలేదా అంటే అలా అలాంటి మాటలు దీనికి అతగవు అని ఆ రకమైన పరిభాషలో మనం మాట్లాడకూడదు అన్నది సరస్వతిదేవి జై గురుదత్త